ఏం జరిగిందంటే ముప్పై ఒకటవ అధ్యాయం వైయస్ గురించి పివి చెప్పిన రహస్యం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రధానమంత్రి పాల్గొన్న కడప బహిరంగ సభలో రసాభాసం జరిగింది ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ లక్ష్యంగా కొందరు కార్యకర్తలు స్టేజ్ మీదకి చెప్పులు ఇసిరారు కేకలు అరుపులు పోలీసులు హడావిడి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి వెంట ఆ సభకు నేను వెళ్లాను కానీ చెప్పులు విసిరే సంఘటన జరిగినప్పుడు దూరంగా ఉండిపోవడంతో జరిగిందేమిటో తెలుసుకోవడానికి సమయం పట్టింది నంజాల నుంచి హైదరాబాద్ మీదుగా ప్రధానమంత్రి ఢిల్లీ వెళ్ళాలి హైదరాబాద్ వచ్చేసాం ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి గారు ప్రధానమంత్రిని కలిసి చెప్పేశారు ఇదంతా వైఎస్ రాజశేఖర రెడ్డి చేయించాడు నా మీద ఎంత ద్వేషం ఉంటే మాత్రం ప్రధానమంత్రి ఉన్న వేదిక మీద చెప్పులు వేయిస్తాడా ఈ సంగతి అటో ఇటో తేలిపోవాలి మీరు తక్షణం పార్టీని సస్పెండ్ చేయండి అంటూ డిమాండ్ చేశారు వ్యూహం ప్రకారం ఒకరిద్దరు విజయభాస్కర్ రెడ్డి అనుయాయులు కూడా ప్రధానమంత్రిని కలిసి ఇదే చెప్పారు ఆయన విని వాళ్ళ దగ్గర మాత్రం క్లుప్తంగా స్పందించారు ఇదంతా భాస్కర్ రెడ్డి జీతుల చేసుకున్నదే కదా ఈ సమాచారం తిరిగి విజయభాస్కర్ రెడ్డి గారిని చేరింది ఆయనకి ఆగ్రహం పెళ్ళొక్కింది తనకు జరిగిన అవమానాన్ని ప్రధానమంత్రి పివి గారి స్పందన సముచితంగా లేదని ఆవేదన చెందారు ఆ ఆవేదన పెరిగి పెరిగి ఎంతవరకు వెళ్లిందంటే రాజశేఖర్ రెడ్డిని సస్పెండ్ చేస్తారా నన్ను రాజీనామా చేయమంటారా అని ప్రధానమంత్రికి భాస్కర్ రెడ్డి తుది హెచ్చరికని తన దూతల ద్వారా పంపాడు కాంగ్రెస్ ప్రభుత్వాలకు చాలా ఎక్కువ సందర్భాల్లో పార్టీ అధ్యక్షులు ప్రధానమంత్రి ఒకరే కావటం పార్టీ పరమైన క్రమశిక్షణ తీసుకోవడం కూడా ప్రధాని చేతుల్లోనే ఉంటుంది ప్రధానమంత్రి ఆ రాత్రి ఢిల్లీ బయలుదేరే ముందు వరకు భాస్కర్ గారి హెచ్చరికని ఆయన అనుయాయులు పీవీ గారికి మోస్తూనే ఉన్నారు బేగంపేటలో ఢిల్లీకి విమానం ఎక్కబోయే ముందు పీవీ గారు నన్ను ఒక పక్కన పిలిచారు ప్రసాద్ నువ్వు ఇప్పుడు నాతో రావద్దు ఈ రాత్రికి ఇక్కడే ఉండిపో నేను ఒక పని చెప్తాను అది పూర్తి చేసి రేపు ఢిల్లీకి రా అన్నారు అప్పుడు ప్రధానమంత్రి నేనేం చేయాలో చెప్పారు చెప్పి విమానం ఎక్కేశారు అసలు జరిగింది ఏమిటంటే పంతొమ్మిది వందల ముఖ్యమంత్రిగా ఉన్న నేదురుమలి జనార్దన్ రెడ్డిని ఇంజనీరింగ్ కాలేజీల కేటాయింపు విషయంలో న్యాయస్థానం అభిశంించింది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది మచ్చ తీసుకొస్తుందని టీవీ భావించారు జనార్దన్ రెడ్డి రాజీనామా చేయక తప్పలేదు తరువాత ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించాలి అన్న ప్రశ్న ఉత్పన్నమైంది ఢిల్లీ నుంచి కాంగ్రెస్ శాసనసభ పక్షం అభిప్రాయం తెలుసుకోవడం కోసం ఒక కమిటీని పంపడం వివాజు కానీ చివరికి ముఖ్యమంత్రిని ఎంపిక చేసేది మాత్రం పార్టీ అధ్యక్షుడే పీవీ గారి అందరికీ తెలుసు అది ఆయన మనసులో ఏముందో ఒక పట్టాన ఎవరికి చెప్పరు కమిటీని హైదరాబాద్ పంపిస్తే అక్కడ ముఖ్యమంత్రి కావాలని తహతహలాడుతున్న వాళ్లంతా వాళ్ల వాళ్ళ ద్వారా తమ తమ శక్తిని ప్రదర్శించారు ఈ ఎంపిక ప్రక్రియని అంత త్వరగా ముగించేందుకు పార్టీ అధ్యక్షుడికి వ్యవధి చిక్కడం లేదు లేదా వ్యవధి లేనట్లుగా కనిపిస్తున్నారు ఇది ఒక రాజకీయ చతురత ఆలోచించుకోవడానికి సమయం చాలకపోతే కూడా బిజీగా ఉన్నట్లుగా కనిపిస్తారు ఆ రోజుల్లోనే ఒక రోజు ఉదయం నిన్న ఆఫీస్ కు తయారవుతున్నప్పుడు జర్నలిస్టు మిత్రుడు వల్లీశ్వర్ మా ఇంటికి వచ్చాడు ఎప్పుడు వృత్తిపరమైన విషయాలు మాత్రమే మాట్లాడే అలవాటున వల్లీశ్వర్ ఆ రోజు మాత్రం కొంచెం రాజకీయాలు మాట్లాడాడు వైఎస్ రాజశేఖర రెడ్డి మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు మీకు వీలుగా ఉంటే టైం చూపు నేను ఆసక్తి చూపించలేదు సందర్భం ఏమిటో తెలుస్తోంది కాబట్టి రాజశేఖర రెడ్డి నన్ను ఎందుకు కలవాలనుకుంటున్నాడో కూడా ఊహించాను ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు అంతేనా అవతల వాళ్ళు పూర్తి చేయకముందే మిగతాది గురించి మాట్లాడటం అలవాటు కదా నేను వల్లీశ్వర్ స్పష్టంగా ఒక విషయం చెప్పాను ఈ ముఖ్యమంత్రులు ఎంపీకి వ్యవహారం పూర్తిగా రాజకీయం కదా ఇందులో నేనెందుకు తలదర్చడం ఇంతవరకు ఇలాంటి బాధ్యత ఏది పీఎం గారు అప్పగించలేదు రాజశేఖర రెడ్డి మెహర్బానీ కోసం కల్పించుకుని మాట్లాడి లబ్ధి పొందాలన్న తాపత్రయం నాకు లేదు నీకు లేదనే అనుకుంటున్నాను నే మీరు అన్నది నిజమే కానీ పిఎం ఆఫీసులో ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు చూసే ఏవిఆర్ కృష్ణమూర్తిని భాస్కర్ మేనేజ్ చేసినట్లు ఉన్నారు పిఎంకి వైఎస్ తన వాదన పూర్తిగా మీరొక్కరే సరైన మార్గం అనుకున్నారేమో ఈ విషయంలో ఆయన నా సాయం కోరితేనే వచ్చాను ఏమైనా ఇప్పుడున్న రాజకీయ వాతావరణం కూడా మీకు తెలుసు రాజశేఖర రెడ్డికి ముఖ్యమంత్రి కాదగిన సత్తా ఉండి తగినంత మద్దతు ఉండి కూడా ఆయన రానియకుండా అడ్డం పడాలని చూసే శక్తులు అడ్డుపడుతూనే ఉన్నాయి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అన్నది పక్కన పెడితే ఆయన పీఎం గారికి చెప్పుకోలేని విషయాలు మీరు విని మీకు ఇష్టమైతేనే పీబీ గారికి చెప్పండి లేదంటే అదే మాట వైఎస్ చెప్పండి ఆయన వచ్చి మిమ్మల్ని కలిసినంత మాత్రానికే మీరు సీఎం ఎంపికల్లో జోక్యం చేసుకున్నట్లు కదా అలా వల్లేశ్వర్ నాకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు నిజానికి అప్పటికే ఉత్తరాంధ్ర ఎంపీలు ద్రోణం రాజు సత్యనారాయణ రామకృష్ణ కణిత విశ్వనాథం నా దగ్గరకు వచ్చి వైఎస్ అభ్యర్థిత్వం గురించి మాట్లాడారు ఈ రాజకీయ ఎంపికలో నేను కల్పించుకోనని వాళ్ళకు ఖండితంగా చెప్పేసి ఉన్నాను కూడా కానీ వల్లీశ్వర్ చెప్పింది విన్నా కాదని సరే ఆయన రమ్మను అన్నాను అన్నాను గానీ ఒక ఐఏఎస్ అధికారిగా ప్రధానమంత్రికి సంయుక్త కార్యదర్శిగా ముఖ్యమంత్రుల ఎంపిక గురించి పీఎం దగ్గర నాకుగా నేను మాట్లాడటం ఉచితం కాదు అలాంటప్పుడు వైఎస్ వచ్చి నాతో మాట్లాడితే మాత్రం ఆయనకేం ఉపయోగం ఉంటుంది ఆయనకేమీ ప్రయోజనం ఉండదని తెలిసి నేను ఆయన రావచ్చునంటున్నానంటే లేనిపోని ఆశ కల్పిస్తున్నట్లే కదా ఇది న్యాయం కాదనిపించింది బాగా ఆలోచించి ఆ మధ్యాహ్నం పిఎం గారు భోజనానికి వెళ్ళబోయే ముందు కలిసి చెప్పాను వైఎస్ నన్ను కలుస్తానంటున్నారు సార్ రాజనీతిజ్ఞుడు కదా ఆయన క్షణాల్లో నా మనసు సర్వేశాడు తప్పు ప్రసాద్ వచ్చి మాట్లాడని అతను చెప్పిందంతా విను మనం మళ్ళీ మాట్లాడదాం పివి గారి స్పందన ఇది వైఎస్ నన్ను కలిశారు చాలా విషయాలు సుదీర్ఘంగా మాట్లాడారు ఆయన అభ్యర్థిత్వం పట్ల సానుభూతి కలిగే విధంగా ఆయన తన కేసు వివరించారు అంతా విని ఊకొట్టాను అంతకుమించి ఆయనకు ఎలాంటి హామీని ఇవ్వలేను కదా కానీ అంతా అయ్యాక పీవీ గారితో ఏకాంతంగా పది పదిహేను నిమిషాలు మాట్లాడే అవకాశం కల్పించాలని అడిగారు నేను పీఎంని అడిగి చెప్తానన్నాను ఆ రాత్రే జరిగిందంతా పీఎం గారికి చెప్పాను నాకెందుకో మీరు ఒకసారి వేయస్తో మాట్లాడితే మంచిది అనిపిస్తోంది సార్ అంటూ నా మనసులో మాట బయట పెట్టాను ఎలాంటి చర్చ లేకుండానే ఆయన సరే రమ్మను అన్నారు మర్నాడు వైఎస్ వచ్చి పీవీ గారిని కలిశారు ముఖాముఖి తాను చెప్పదలుచుకున్నవన్నీ ఆయనకు వివరించారు తన గల శాసనసభ్యుల మద్దతు తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవడానికి తన వ్యూహం ఇలాంటివన్నీ ఆయన అప్పటికే విజయభాస్కర్ రెడ్డి గారిని కూడా కలిశారు భాస్కర్ రెడ్డి కూడా తనకేమీ ముఖ్యమంత్రి పదవి మీద ఆశ లేదని వైఎస్ అభ్యర్థిత్వం ప్రతిపాదన వస్తే తాను అడ్డుపడబోనని కూడా చెప్పారు ఈ విషయం కూడా వైఎస్ చెప్పారు ఏమైనా మరో వారం రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో స్తబ్దత అలాగే కొనసాగింది ఒకరోజు రాత్రి నేను ఇంటికి వెళ్లబోయే ముందు పీఎం గారిని వారి బంగ్లాలో కలిశాను ఆయన ఒక్కరే తన గదిలో దీర్ఘాలోచనలు మునిగి ఉన్నారు నన్ను చూస్తేనే ఆయన తనలో తాను మాట్లాడుకుంటున్నట్టుగా మాట్లాడడం ఆరంభించారు ఇంకో రెండేళ్లలో జరగబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మీద కాంగ్రెస్ పార్టీకి గెలవాలంటే ఒక మంచి నాయకుడు కావాలి ఫలానా గ్రూప్ వాడు అనే ముద్ర లేకుండా ఉండి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే పెద్ద మనిషి అయి ఉండాలి అనుభవజ్ఞుడు ఉండాలి భాస్కర్ రెడ్డి సీనియర్ అనుభవం గెలవాడే కానీ ముఠా రాజకీయాల నుంచి పైకి ఎదగలేకపోయాడు ఒకసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశాడు ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నాడు అయినా ఇంకా రాయలసీమ కర్నూలు జిల్లా ముఠా లీడర్ గానే ఆలోచిస్తున్నాడు ఆయన అలా రాష్ట్ర రాజకీయాల గురించి భాస్కర్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ అకస్మాత్తుగా ఆపేసి నా వంక అడిగారు ఏమనుకుంటున్నారయ్యా అంతా నువ్వేమైనా వింటున్నావా నేను విన్న విషయాలు చెప్పాను కాంగ్రెస్ శాసన అందరూ కలిసి ఏ ఒక్కరి నాయకత్వాన్ని సమర్థించడం లేదు సార్ కానీ గణనీయమైన సంఖ్యలో రాజశేఖర రెడ్డికి మద్దతు ఉన్నట్టు కనిపిస్తోంది ఈయన వెళ్లి కలిసినప్పుడు తాను అడ్డుపడబోనని భాస్కర్ రెడ్డి గారు చెప్పారన్నారు కదా కానీ వాస్తవంలో భాస్కర్ రెడ్డి గారి వర్గీయులు జనార్దన్ రెడ్డి గారి వర్గీయులు వైఎస్అత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు రాజశేఖర రెడ్డిని వాళ్ళు వ్యతిరేకించడంలో అసహజం లేదు ప్రసాద్ అతను ఆవేశపరుడు ప్రతి దానికి బాహాటంగా ప్రతిస్పందించే తత్వం రాజకీయాల్లో మనం పచ్చి నిజమే మాట్లాడుతున్నామని అనుకున్నా అనేక సందర్భాల్లో నిజం కూడా మాట్లాడకుండా ఉండటం మనసులో మండుతున్నా ప్రతిస్పందిస్తున్నట్లు కనిపించకుండా ఉండటం చాలా అవసరం రాజశేఖర రెడ్డికి నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి కానీ ముఖ్యమంత్రి అవ్వడానికి ఆయన రాజకీయ పరిణితి సరిపోదు నా దృష్టిలో అతనికి రాజకీయ పరిణితి రావడానికి మరో పది ఏళ్లు పడుతుంది సార్ మీరు ఏమి అనుకోనంటే నా మనసుకి తెచ్చిన కొన్ని విషయాలు చెప్తాను మీ పార్టీలో అనుభవజ్ఞులుగా అని చెప్పబడుతున్న చాలా సీనియర్లలో ప్రజలతో సంబంధాలు వదులుకున్న వాళ్ళు అధికారం లేకుండా బ్రతకలేని వాళ్ళు తయారయ్యారు పార్టీలో అంతర్గతంగా ఎన్నికలు జరగకపోవటం వల్ల నిజంగా ప్రజలను స్పందింపజేయగలిగి ఉత్తేజపరచగలిగి స్థానికంగా తమ తమ ప్రాంతాల్లో బలమైన రాజకీయ పునాదులు ఉన్న వాళ్ళు చాలా మంది అధికారానికి దూరంగా ఉండిపోయారు రాష్ట్రంలో ఇప్పుడున్న పార్టీల్లో తెలుగుదేశం పార్టీ యువతకు ప్రాధాన్యత ఇస్తోంది ఇందువల్ల ఆ పార్టీలో యువ నాయకత్వం ఎదుగుతోంది ఓటర్ల జాబితాలో కూడా యువత శాతం పెరుగుతుంది ఇది మీరు గుర్తించే ఉంటారు ఇలాంటప్పుడు తెలుగుదేశం పార్టీకి పోటీ ఇవ్వగల సమర్థుడైన యువ నాయకుడు కార్యకర్తలను ప్రోత్సహించి ఉత్తేజిపరిచేవాడు ముఖ్యమంత్రి అవ్వడం మంచిదేమో ఇంకో మాట సార్ మీరేమి అనుకోనంటూ చెప్తాను అన్నారు ప్రధాని అదే సార్ కాంగ్రెస్ పార్టీ సఫర్స్ ఫ్రమ్ ఓల్డ్ మెన్ అండ్ యంగ్ విమెన్ నెహ్రూ ఇందిరాగాంధీ కాలాలు నాటి రాజకీయాలకి ఇప్పుడు చోటు సార్ వ్యవస్థాపరమైన రాజకీయాలను ప్రోత్సహించాలనే కదా మీరు తిరుపతి ప్లేనరీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ఎన్నికలు జరిపించారు ముఖ్యమంత్రుల దగ్గరకు వచ్చేసరికి మాత్రం పాత పద్ధతిలో నామినేటెడ్ విధానాన్ని అవలంబిస్తే అది పార్టీని బలోపేతం చేయడానికి ఎలా ఉపకరిస్తుంది సార్ పార్టీ అధినాయకులు ఎవరో ఒక్కరి పేరు మీద మాత్రమే పార్టీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తుంది అనే ధీమా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఎవరిని నామినేట్ చేసినా పర్వాలేదు సార్ కానీ అలా కాక పార్టీ సిద్ధాంతాన్ని చూసి మాత్రమే ప్రజలు ఓటు వేయాలి అని ఇక్కడ మీరు అనుకునే పక్షంలో రాష్ట్రాల్లో నాయకత్వం ఎంపికని శాసనసభ్యులకే వదిలేస్తే బాగుంటుందమ్మ సార్ ఏమైనా పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది అధినాయకుడి ప్రతిష్ట పార్టీ ప్రతిష్ఠ అన్న దాని మీదే అంతా ఆధారపడి ఉంటుందని అనుకుంటాను పివి నవ్వారు ఆయన నవ్వటం చాలా అరుదుగా చూస్తుంటాను ఏఐసిసి ప్లీనరీలో చూసావు కదా యాభై ఏళ్లుగా నాయకుడు తోకబట్టుకుని ఇదే సంస్కృతికి అలవాటు పడిన పార్టీ వ్యవస్థని ఇవాళ ఒక్కసారిగా మార్చలేను ప్రసాద్ మార్పు రావాలని నేను కోరుకుంటున్నమాట నిజమే ప్లీనరీలో నా ప్రసంగంలో కూడా ఈ విషయం స్పష్టంగా చెప్పాను ఇది అంత సులభంగా సాధ్యపడదు ఈ స్థితిలో ముఖ్యమంత్రిగా సరైన వ్యక్తిని మనమే ఎంపిక చేయాలి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణకు చెందిన మంత్రి రామచంద్రారెడ్డిని ముఖ్యమంత్రిగా పంపించాలని నాకుందయ్యా అనుభవం కలవాడు గ్రూప్ రాజకీయాల ముద్ర లేనివాడు ఓ పని చేయి అనధికారికంగా రామచంద్రారెడ్డి పేరు పత్రికల్లో పుక్కెట్టు చేయి రియాక్షన్ చూద్దాం ఆయన లేచారు మీడియా సలహాదారుగా ఆయన చెప్పింది నేను చేశాను ఆ పేరుకి సానుకూలత ప్రతికూలత రెండూ ఎక్కువగా లేవు అతి తక్కువ అభ్యంతరాలు ఎదుర్కొంటున్నా అభ్యర్థిత్వం ఆయనది కానీ పార్టీని ఎన్నికల్లో గెలిపించగలడా అని ఎవరైనా అడిగితే అంత ఉత్సాహంగా ఎవరూ చెప్పడం లేదు రామచంద్రారెడ్డి పేరు బయటకు రాగానే విజయభాస్కర్ రెడ్డి గారు తీవ్రంగా ఆందోళన చెందారు ఆగమేఘాల మీద వచ్చి పీవి గారిని గెలిచారు పంతొమ్మిది వందల తన ముఖ్యమంత్రిగా చేసిన వ్యవధి తక్కువ కావడం వల్ల ఎన్టీ రామారావు మీద పార్టీని గెలిపించలేకపోయానని అదొక మాయని మచ్చుగా మిగిలిపోయిందని ఈసారి ఒక్క అవకాశం ఇస్తే పార్టీని గెలిపించి తీరతానని అన్ని వర్గాలని కలుపుకుపోతానని ముఖ్యంగా వైఎస్ వర్గాన్ని కూడా న్యాయం చేస్తానని ఇలాంటి అనేక వాగ్దానాలతో ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం ప్రాధాయపడ్డారు ఒక రకంగా ఆయన పీవీని తమ పాత రాజకీయ అనుబంధం గుర్తు చేసి మొహమాట పెట్టారు చూద్దాం అంటూ పీవీ బెంగుళూరు వెళ్లిపోయారు కానీ ఆయన బెంగుళూరు నుంచి తిరిగి వచ్చే లోపల భాస్కర్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఖరారు చేశారంటూ ప్రచారం జరిగిపోయింది ఎవరు చేశారు పీవీ వెంటనే భాస్కర్ రెడ్డి గారిని టెలిఫోన్ చేసి అడిగారు ఏమిటిదంతా నాకు తెలియడం లేదు ఎవరు చేశారో ప్రచారం అయితే జరిగిపోయింది ఎక్కడెక్కడ వాళ్ళు నాకు శుభాకాంక్షలు కూడా చెప్పేస్తున్నారు ఇప్పుడు నేను ముఖ్యమంత్రిని కాకుండా వేరొకరైతే నాకు తల తీసేసినట్లే ఈ వయసులో ఈ మనోవేదన భరించగలనా పీవీ ఎరకాటంలో పడ్డారు ఏమనుకున్నారో ఏమో రెడ్డిని కూడా కలుపుకోగలరా అని భాస్కర్ రెడ్డిని అడిగారు నేనే వచ్చి మీ ముందే అతనితో కూడా మాట్లాడతాను భాస్కర్ రెడ్డి గారిది కూడా తలని నిరసిన రాజకీయం కదా వైఎస్ వర్గం నీరు గారిపోయింది ఆగ్రహంతో నిప్పులు గక్కింది దీనికి సమాధానంగా పీవీ గారు భాస్కర్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారిని పిలిపించి కూర్చోబెట్టుకుని నేను చూస్తుండగానే భాస్కర్ రెడ్డి గారి చేత వాగ్దానం చేయించారు రాజశేఖర వర్గానికి ఆరు మంత్రి పదవులు ఇస్తాను అవి కూడా అన్ని మంచి శాఖలే ఇస్తాను తప్పకుండా అతన్ని కలుపుకు వెళ్తాను అలా కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయారు కానీ ఆ తర్వాత ఆయన మాట నిలబెట్టుకోలేదు వైఎస్ వర్గానికి ఇస్తానన్న మంత్రి పదవులు ఇవ్వలేదు ముఖ్య శాఖలు ఇవ్వలేదు పీవీ గారు విధించిన షరతు ప్రకారం తెలంగాణకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అది చేయలేదు మొదట్లో రెండు మంత్రి పదవులు ఇచ్చారు మళ్ళా పీవీ గారి ఒత్తిడి మీద ఇంకో రెండు ఇచ్చారు కానీ శాఖలకి ప్రాముఖ్యత లేదు భాస్కర్ రెడ్డి గారి వాగ్దాన భంగం ఆయనకి వైఎస్ మధ్య దూరం పెంచుతూ వచ్చింది అది పెరిగి పెరిగి ఇప్పుడు కడపలో ప్రధానమంత్రి సమక్షంలో వైఎస్ అభిమానులుగా చెప్పబడుతున్న వాళ్ళ ముఖ్యమంత్రి మీదకు చెప్పులు విసిరేదాకా వచ్చింది అందుకే పీవీ ఇప్పుడు ఢిల్లీ వెళ్ళబోతు భాస్కర్ రెడ్డి అనుయాయుల ముందర ఆయన మూలంగా నాకు కూడా అవమానం జరిగినట్లే కదా ఇదంతా ఆయన స్వయంకృతాపరాధం అనేసి వెళ్ళిపోయారు నేను పీవీ గారు నాకు అప్పగించిన పనిని పూర్తి చేసి ఢిల్లీ విమానం ఎక్కేసాను ఇరవై గంటల్లో పీవీ గారు మందు పనిచేసింది అంతే మళ్ళీ ఎప్పుడూ భాస్కర్ రెడ్డి గారు వైఎస్ సస్పెన్షన్ చెప్పలేదు అంతకీ పీవీ గారు నాకు చెప్పింది ఏమిటి भास्कर रेड्डी गार राजीनामा जैसे आम्बा की पार्टी अद्यक्षुड़ गना पत्रे भास्कर रेडी वर्ग के कैसे अब